రామాయణంలో సర్గ అని అంటారు ప్రథమ సర్గ ద్వితీయ సర్గ అని అంటారు భాగవతంలో అధ్యాయ అని అంటారు ప్రథమా ప్రథమోధ్యాయ ద్వితీయోధ్యాయ ఎట్సెట్రా సో వాల్యూమ్స్కి మళ్ళీ పేర్లు ఉంటాయి వాల్యూమ్స్ పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి భారతంలో వాల్యూమ్స్కి పర్వములు అని పేరు రామాయణంలో వాల్యూమ్స్కి కండ కాండములు అని పేరు భాగవతంలో వాల్యూమ్స్కి స్కంధములు అని పేరు సో ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా అనేక నామధేయాలు ఉన్నాయి సో చాప్టర్కి కూడా సర్గనొచ్చు అధ్యాయం అనొచ్చు ఇలాగ అనేక పేర్లు ఉన్నాయి ఇక్కడ యోగము అనే పదము అధ్యాయం అనే పదం ఎలాగూ ఉంది అక్కడ నెంబర్ని సూచిస్తుంది ప్రథమహ మొదటిది రెండవది ద్వితీయ ఎట్సెట్రా ఓవర్ అండ్ అబౌ దాట్ చాప్టర్లో అధ్యాయంలో ఉండే సబ్జెక్ట్ని బోధిస్తూ యోగ శబ్దాన్ని వాడతారు సో యోగ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ది కంటెంట్ ఆఫ్ దిస్ చాప్టర్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ దిస్ చాప్టర్ ఆ చాప్టర్లో సబ్జెక్ట్ మ్యాటర్కి యోగ అనిపడు విషయ వస్తువు కాబట్టి అర్జున విషాద యోగ అంటే అర్జునుని విషాదమే విషయ వస్తువుగా గలది ఈ చాప్టర్ అధ్యాయము దీనికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అర్జునుని విషాదమే దీనికి సబ్జెక్ట్ మ్యాటర్ సబ్జెక్ట్ మ్యాటర్ చాప్టర్ కాదు చాప్టర్ అంటే అధ్యాయ హాని వచ్చింది కదా సో యోగ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఏమన్నారు టాపిక్ యా యోగ అంటే టాపిక్ యా నాట్ చాప్టర్ టాపిక్ సబ్జెక్ట్ మ్యాటర్ సో అదే విషయము టాపిక్ అంటే విషయము సో అర్జునుని విషాదము టాపిక్గా గలది అర్జున విషాద యోగ ఒక అర్థం ఆ అర్థము ఫార్వర్డ్ మీనింగ్ అయితే దాంట్లో స్వారస్యం కూడా చెప్పొచ్చు యోగము అంటే యుజ్యతే అనేతి యోగ మరి భగవద్గీత కదా ఇది ఇక్కడ యోగ శబ్దాన్ని ఏ అర్థంలో పడతారంటే జీవుడిని ఈశ్వరునితో కలిపే ఉపాయము అనర్థం యోగశాస్త్రం అంటే అర్థం ఏంటండి సో జీవుడికి ఈశ్వరుడికి భేదం వచ్చి ఈ భేదాన్ని తీసేసి ఆ గల్ఫ్ని ఆ తేడాన్ని తీసేసి ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ గల్ఫ్ని బ్రిడ్జ్ చేసి ఆ జీవేశ్వరులకి ఐక్యాన్ని నిలబెట్టాలి అది అంతిమ లక్ష్యం అది అంటే టు టెన్ ప్రాక్టికల్ టర్మ్స్ వ్యక్తి ఎందుకు దుఃఖాన్ని పొందుతాడో తెలుసునా మీరు ఆలోచించాలి చాలా చక్కటి గంభీరమైన ప్రతిపాదన ఇట్స్ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ అథీసెస్ మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఎలాగంటే వ్యక్తి దుఃఖానికి హేతు ఏమిటంటే తనని తాను సమష్టి నుండి విడదీసుకుని కూర్చుంటాడు భావనాత్మకంగా విడదీయడం ఫిజికల్గా విడదీయడం కుదరదు ఫిజికల్గా విడదీస్తే చచ్చిపోతాడు మీరు బతికుండే ప్రసక్తే లేదు ఇప్పుడు బయట పంచభూతాలు ఉన్నాయి ఈ దేహంలో పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలని బయట పంచభూతాలకి మధ్యలో మీరు బ్రేక్ వేసేయండి అడ్డుగోడ కట్టేసేయండి హీ విల్ డై విత్ ఇన్ వెరీ షార్ట్ టైం ఆహారం ఇవ్వలేదు అనుకోండి అంటే బయట పంచభూతాల్లో పృథ్వీ అంశంతో బ్రేక్ పడిపోయింది ఆహారం ఇవ్వకపోతే హీ విల్ డై సూన్ వితిన్ మ్యాటర్ ఆఫ్ డేస్ హీ విల్ డై జలం ఇవ్వకపోతే డే ఇంకా చాలా తొందరగా మరణిస్తుంది గాలి ఇవ్వకపోతే ఓ మినిట్స్ విత్ ఇన్ మినిట్స్ హీ విల్ డై కాబట్టి సమష్టి నుండి విడివడి జీవించడం అనే పనే లేదు అసలు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే ఎక్కడ కట్టుకుంటాం చక్కగా విశాలంగా ఎక్కడ ఏ గొడవాది లేకుండా ఒక మన నల్లమల ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా కట్టుకోరు యు వాంట్టు లివ్ ఇన్ ఏ కమ్యూనిటీ అయితే దెబ్బలాడితే వాళ్ళతో దెబ్బలాడతాం కమ్యూనిటీతో దెబ్బలాడుతాం సో చూసారా ఇట్ ఇస్ డైలమా ఐ వాంట్ టు లివ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పీపుల్ యట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ది కంపెనీ ఆఫ్ ది పీపుల్ ఇట్స్ ఎ ప్రాబ్లం సో he married a younger lady because he wants her company but yet he fights with her choodani so, contradiction ela untundi he says i love you okay if you are loving then how is it that you fight with her they are opposite kada anthe but nen love chestunna ga na avl age idled edo something he will so manushi ee contradictions lo buthuto untadu asalu manush untane contradictions కాబట్టి సో మనకి సమష్టితో సంబంధాన్ని లేక సంబంధాన్ని పెట్టుకోకుండా మనం క్షణకాలం జీవించలేము ఫిజికల్గా మెంటల్గా క్షణకాలం మనం సుఖంగా ఉండలేము అసలు జీవించే ఉండలేము బట్ అట్ ది సేమ్ టైమ్ వీ వాంట్టు ఐసోలేట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది హోమ్ ఇదే మన దుఃఖానికి మూలము కనుక వ్యక్తి వ్యక్తిని సమష్టితో కలిపేటువంటి ఉపాయము విడదీసేటువంటి గోడ ఏమిటో తెలుసిన అహంకారము దేహాభిమానము అహం మమా అనే అభిమానము దేహాభిమానము ఇది వ్యక్తిని సమష్టి నుంచి విడదీసే గోడ ఈ గోడని పగులుగొట్టి వ్యక్తిని సమష్టిలో మమేక విలీనం చేసి తద్వారా వ్యక్తికి పూర్ణత్వాన్ని ఆనందాన్ని సమకూర్చిపెట్టేటువంటి జ్ఞానము అది ఉపాయము యోగ శాస్త్రం ఆ కర్మ కనుక మీరు చేసే కర్మ కనుక ఆ దారిలో మిమ్మల్ని ముందుకు నడిపించినట్లయితే ఆ కర్మ కూడా యోగము యోగము అంటే కలిపేది యుజ్యతే అనేనా ఇది యోగ కలిపేది ఈశ్వరుడితోటి జీవుణ్ణి కలిపేది యష్టిని సమష్టితో కలిపేది అని అర్థం భా భగవద్గీతలో అంతటా కూడా ఆ కలిపే ఉపాయము అనమాట కలిపేదేంటే కలిపే ఉపాయము ఆ కర్మ అవ్వచ్చు లేకపోతే మానసికమైన ధ్యానం కావచ్చు వాటెవరా సో ఇది యోగము ఇప్పుడు అర్థంలో ఇక్కడ పదాన్ని ఉపయోగించవచ్చు అర్జున విషాద యోగ ఎందుకంటే అర్థం యోగ శబ్దానికి మౌలికంగా గీతలో ఉన్నది యోగో భవతి దుఃఖ అంటాడు శ్రీకృష్ణుడు వాడికి యోగం లభిస్తుంది యోగం దుఃఖ దుఃఖాన్ని పోగొట్టే యోగం లభిస్తుంది అంటాడు అక్కడ యోగ శబ్దానికి అర్థం ఏమిటి సబ్జెక్ట్ మ్యాటర్ అనా కాదు అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ అని కాదు శ్లోకంలో యోగోభవతి దుఃఖ అన్నతో సబ్జెక్ట్ మ్యాటర్ కాదు ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ అక్కడ ఏమిటి అంటే వీడిని ఆ ఈశ్వరునితో కలిపేటువంటి ఉపాయము అని అర్థం ఆ అర్థాన్ని ఇక్కడ చెప్పవచ్చు ఇలాగా అర్జున విషాద వ్యక్తిని ఈశ్వరుడితో ఎలా కలుపుతుంది జ్ఞానం కలుపుతుంది కానీ జ్ఞానం కలుపుతుంది అయితే కర్మయోగము ఒక పద్ధతిలో సరైన యాటిట్యూడ్తో కర్మను అనుష్ఠించినట్లయితే ఆ కర్మయోగము వీడి అంతఃకరణ శుద్ధిని కలిగించి తద్వారా పరంపర వీడిని ఈశ్వరుడితో కలుపుతుంది మార్గము సుగమం కాబట్టి కర్మను పట్టుకుని మీరు యోగం అనొచ్చు జ్ఞానాన్ని యోగం అనొచ్చు కానీ విషాదాన్ని యోగం అనేది దుఃఖాన్ని యోగం అంటే మా అందరికీ దుఃఖం ఉండనే ఉంది ఈ పాటికి ఇప్పటికే మేము కలిసిపోయి ఉండాలి ఈశ్వరుడితోటి విషాదం యోగం ఎలా అవుతుంది విషాదము అంటే ఏడుచుట అని అర్థం అర్జునుడు చేసిన ఘనకార్యం అదే కదా అది అది యోగం ఎలా అవుతుంది అది యోగం అయితే మా దగ్గర ఉన్న అదే నిన్న మా దగ్గర ఉన్నదే అది యోగం అవుతుంది అంటే నో నో నాట్ లైక్ దాట్ అర్జునుని విషాదం వంటి విషాదము యోగమే ఇప్పుడు విషాదం అన్నది విషాదం అంటే దుఃఖము ఇది ప్రాపంచిక వస్తువుతోటి కనుక ముడివడి ఉంటే అది సంసారము బంధహేతువు అవుతుంది మీరు ఏదో ఒక వస్తువుని ప్రపంచానికి సంబంధించిన ఒక వస్తువుని ఎదురుకుండా పెట్టుకుని విషాదంగా ఉన్నారనుకోండి అది బంధహేతువు మా మిత్రుడు చాలా విషాదంగా ఉన్నాడు నేను ఏమో ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏమిటో అంత విషాదంగా ఉన్నారు ఏమిట అంటే అన్నాడు చూడండి ఈ ఈసీ ఈసీటీవీ అని ఒకటి ఉండేది పూర్వం ఇప్పుడు ఉందని నేను అనుకోను ఊరికే ర్యాపిడ్ స్కాన్ అని ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్ నలుగురు ఉద్యోగులు జీతాలు ఉన్నాయి తెప్పిస్తే వాళ్ళు స్కాన్ చేసేది ఏమీ లేదు వాళ్ళు తయారు చేసే టీవీలు ఏమి వాళ్ళు దే పుష్డ్ అవుట్ ఆఫ్ మార్కెట్ ఎందుకంటే ఇట్ ఈస్ ది మోస్ట్ అండర్ డెవలప్డ్ అండ్ మోస్ట్ ఇల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇట్ ఈస్ ఐటల్ సో ఇది ఈసీటీవీ అప్పుడు ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు ఎలా ఉండేదంటే అందరూ ఈసీటీవీలే కొనుక్కోవాలి అది రూ లేదు ఇంకే టీవీ కొనుక్కూడదు ఎలాగ హౌ యూ కెన్ ఫోర్స్ డెమో డెమోక్రసీలో అని చెప్పి దానికి ఉపాయం ఏంటంటే మార్కెట్లో ఈసీటీవీలు తప్పి ఇంకేం ఉండవు మీకు తెలుసా మొట్టమొదటి కలర్ టీవీ ఈసీటీవీయే ఈ డైనరాలో ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఉండేవి హైదరాబాద్ మార్కెట్లో వచ్చిన మొట్టమొదటి కలర్ టీవీ ఈసీటీవీ అప్పుడు ఈసీటీవీ కావాలంటే మీరు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు వాడికి కట్టి ఏడాది వెయిట్ చేయాలి అప్పుడు వాడు ఒక కాగిత ఇంటికి పంపిస్తాడు ఎనీవే ఓ ఈసీటీవీ ఆ విధంగా వెయిట్ చేసి ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు అతను పెడితే అది బొమ్మ సరిగ్గా రాదు మోస్తరుగా వస్తుంది ఎవరికైనా విషాదం కలుగుతుంది ఎవరికైనా కలుగుతుంది విషాదం అతను పాపం చాలా విషాదంగా ఉన్నాడు నాతో చెప్పాడు మనసు విప్పి చెప్పాడు వీడు ఏడు వేలో ఆరు వేలో తీసుకున్నా ఆ రోజుల్లో మరి ఆరు ఏడు వేలు అంటే ఖరీదు మాట ఖరీదు ఎక్కువ తీసుకున్నాడు అండి ఇది టీవీ ఎంతో ప్రేమగా కొనుక్కొచ్చాము టీవీ మ్యాచ్ కోసం అది సారీ క్రికెట్ మ్యాచ్ కోసం అని అదేమో ఏమీ సర్జ రావట్లేదు అది వాడికి ఫోన్ చేస్తే వాడు రాడు వాడు ఈసీ వాడు రాడు ఈసీ ఇంజనీర్ హీ ఓంట్ కమ్ హీ ఓంట్ కమ్ దట్ సా వాడు అది నోట్ చేసుకున్నాం అండి మీ కంప్లైంట్ అంటాడు అంతే హీ వోంట్ కమ్ హీ విల్ నాట్ ఈవెన్ టాక్ విత్ యూ పొలైట్ మేడం మీరు అది ఇటు తిప్పి అటు తిప్పి పాపం ఎంత కష్టపడ్డాడో వాళ్ళంతా చెమట్లు పట్టే స్థాన దుఃఖాన్ని అనిపిస్తుంది ఐ సింపటైజ్డ్ వ్యం సో ఈ విధంగా మనము సంసారంలో ఉండే వస్తువుతోటి కనుక సంబంధం పెట్టుకుని ఆ సంబంధాన్ని బట్టి వచ్చిన విషాదం ఏదైతే కలదో అది మనల్ని సంసారంలో బంధిస్తుంది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది మనిషిని మనిషి యొక్క ఉత్సాహాన్ని అంతని నీరుగా అరిచేస్తుంది సంసారానికి ఆ లక్షణం ఉన్నది మీరు ఉత్సాహంగా ఉండి ఉత్సాహం నీరు గడుపుకోవాలంటే మీరు ఏమీ చేయక్కర్లేదు సంసారంలో ఒక ఇంత ప్రవేశిస్తే అంతే వెంటనే పోతుంది సంసారానికి ఆ లక్షణం ఉన్నది ప్రపంచము దాంట్లో ఉండే రాగద్వేషాలు అంత సమర్థము కానీ మీరు ఆ విషాదాన్ని ఈశ్వరుడి ముందుకు తీసుకువెళ్తే యోగం అయిపోతుంది విషాదం అందరికీ ఉన్నదే విషాదం గురించి నేను పాఠం చెప్పక్కర్లేదు కానీ ఆ విషాదాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంకో మనిషితో పంచుకునే ప్రయత్నం చేయకూడదు మన విషాదం మనమే ఎట్టు పెట్టుకోవాలి మనకుండే ఆనందాన్ని ఉల్లాసాన్ని ఎదరో వాళ్ళతో పంచుకోవాలి కానీ మనకుండే విషాదాన్ని ఎన్నడూ ఇంకోళ్ళతో పంచుకోలే ప్రయత్నం చేయకూడదు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్ మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో కనపడే అవార్జు అని అడిగితే అవార్జో అంటే దానికి రిప్లై ఏం కాదు క్వశ్చన్ హౌ డూ డూ అంటారు అది క్వశ్చన్ ఆన్సరు కాదు అది ఊరికే హలో వాళ్ళకి వదిలిగా హడు ఇడు హలో అంటే అంత అర్థం హడు వీడు అంటే కూడా అంత అర్థం అమెరికాలో ఇది హౌ హౌ యు ఆర్ డూయింగ్ అని అడుగుతాడు అందరినీ అడిగేస్తాడు తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు అడిగేస్తాడు నేను వెళ్తాడే హాయ్ హాడు అని అడుగుతాడు అంటే వెంటనే ఆగి ఐ ఆమ్ డూయింగ్ పెర్ఫెక్ట్లీ ఆల్రైట్ జస్ట్ నో ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా ఇవన్నీ చెప్పక్కర్లేదు మనం కూడా హాయ్ అని ముందుకు వెళ్ళిపోవడం ఈ ఎక్స్పెక్ట్ ఆల్ దాట్ మీరు అలా చెప్పడం కనిపిస్తే వాడు తలకొట్టుకుంటాడు ఈ వీడెక్కడ దొరికి ఎక్కడ బాగోవాలి ఆ ప్రశ్నకి సమాధానం అపేక్షించే ప్రశ్న కాదు అది కానీ ఆ వ్యక్తి ఆ ప్రశ్న వేయగానే మనం మనకున్న దుఃఖాన్నంతా అతనికి ముందు మనం మన గోడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం హ్యూమన్ మైండ్కి ఆ వీక్నెస్ ఉంటుంది మనము ఆ వీక్నెస్ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి దానికి ఉపాయం ఒక్కటే చక్కగా ఉదయం సాయంకాలం ప్రార్థన పూజా ప్రార్థన ఏదో ఉంటుంది ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఏకాంతాన్ని ఆస్వాదించటం అన్నది అది చాలా సాధకులకి ఉండాల్సిన లక్షణం సో ఏకాంతమునందు ఈశ్వరుడి ముందు కూర్చుని ఫోటో ఫోటో ఏదో పెట్టుకుని ఇఫ్ యూ నీడ్ ఏ ఫోటో ఇఫ్ డోంట్ నీడ్ ఏ ఫోటో మీ హృదయంలోనే మీరు ఈశ్వరుని భావన చేయగలిగితే సమస్య లేదు లేదు మీకు ఆ ఫోటో ఉంటే కానీ ఆ యాంబియన్స్ కుదరదు ఆ వాతావరణం మీకు నిర్మాణం కాదు అనుకుంటే వండర్ఫుల్ ఇంట్లో పూజాగృహం ఉన్నది దేనికి దీనికోసమే సో ఆ పూజాగృహంలో కూర్చుని ఆ ఫోటో ముందు కూర్చుని మీ విషాదాన్ని ఈశ్వరుడి ముందు సమర్పించుట బి బీ సాడ్ బి శాడ్ బీన్స్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ శాడ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీయింగ్ శాడ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అని ఇట్ ద్వేషించడంలో దోషం ఉంది కానీ దై దీనత్వంలో దోషం లేదు భక్తికి ఇదంతా రస రససిద్ధాంతం అంటారు భక్తి రసం రసానికి స్థాయి భావము అని ఒకటి ఉంటుంది నేను ఒక చోట నుంచి ఇంకో చోటు వెళ్ళిపోతున్నా కోడి ఇట్స్ అైస్ టాపిక్ స్థాయి భావము అంటే ద భావము అంటే ఇమోషన్ ద ఇమోషన్ ఉచ్ నర్చర్స్ ది రస రసెంటిమెంట్ సో ద ఇమోషన్ ఉచ్ నర్చర్స్ ది రస ఇప్పుడు శృంగారం ఉందనుకోండి రసం ఆ శృంగార రసానికి స్థాయి భావం ఏమిటో తెలుసిన ప్రేమ ప్రేమ అన్నది లవ్ అది స్థాయి భావం వ్యభిచారి భావము అని ఒకటి ఉంటుంది అంటే ఏంటి ఎ స్మాల్ ఇన్సిడెంట్ ఆర్ స్మాల్ యాక్ట్ విచ్ కమ్స్ అండ్ గోస్ అండ్ విచ్ కంట్రిబ్యూట్స్ టు ది రసం దాన్ని వ్యభిచారి భావము లైక్ కిసింగ్ కిసింగ్ ఇట్ కంట్రిబ్యూట్స్ టు ది నర్చరింగ్ ఆఫ్ శృంగార లైక్ దాట్ అలాగే ఇతర రసాలు కరుణ రసం సో భక్తి రసానికి స్థాయి భావము శాడ్నెస్ సాడ్నెస్ కనుక ఉన్నట్లయితే వాడు చక్కగా భక్తికి అది దోహదం చేస్తుంది ద్వేషం ఉంటే అది భక్తిని చంపేస్తుంది ద్వేషం ఉండకూడదు ధైన్యం ఉండాలి ధైన్యం ఉండాలి అసలు ధైన్యాన్ని స్థాయి భావంగా రికమెండ్ చేశారు తర్వాత ఇంకోటి ధైర్యం ఉండాలంటే ధైర్యం తెచ్చుకోవాలి ఇప్పుడు ఎక్కడా లేని ధైన్యం తెచ్చుకోవాలని ధైన్యం అక్కర్ పోలత ధైన్యం ప్రతివాడు మనసులో కావాల్సినంత ధైన్యం ఉంటుంది కాబట్టి తనలో ఉన్నటువంటి విషాదాన్ని ఈశ్వరుడి ముందు యు యు బీ శాడ్ బై ఆల్ మీన్స్ బీ సాడ్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ బట్ బిఫోర్ ఈశ్వరా అప్పుడు ఆ శాడ్నెస్ ఏమవుతుందో చూసిన ఇట్ బికమ్స్ ఎ యోగా అర్జున విషాద యోగ అర్జునుడికి విషాదం కలిగిన వెంటనే ఏ కృష్ణ నువ్వు కొంచెం రథాన్ని భద్రంగా చూస్తూ ఉండు నేను ఇంకా యుద్ధం విషయం నేను ఇంకా మనస్సులో సెటిల్ చేసుకోలేదు మా మాట్లాడొస్తాను భీముడితో మాట్లాడుస్తాను భీముడి దగ్గరికి వెళ్ళి ఏరా నయా భీమా ఇది ఎక్కడ పరిస్థితిలో మన బంధువులందరినీ చంపేస్తే రేపు తగ్దినా ఎవరు పెడతాడు ఇంటి దగ్గర లేడీస్ అందరూ ఏమైపోతారా అని మొదలు ఇచ్చాడు అనుకోండి అది విషాద యోగం అవుతుంది విషాదమే అవుతుంది కానీ శ్రీకృష్ణుడిని అచ్యుతాన్ని సంబోధించి నీవు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అవతారము నీవు జగద్గురుడవు నన్ను ఉద్ధరించవలసినటువంటి అవతార మూర్తివి నీవే నువ్వే దైవము అని అక్కడ కాంటెక్స్చ్యువల్లీ శ్రీకృష్ణ అవతార ఈజ్ స్టాండింగ్ బిఫోర్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఐ టెల్ యూ మీరు దేవుడి ముందు గుడిలో లేకపోతే పూజాగృహంలో కానీ లేక మీ హృదయంలో కానీ ఈశ్వరుని భావన చేస్తే ద సేమ్ థింగ్ ఇట్ ఈస్ ది నో డిఫరెన్స్ వాట్స్ ఫైవ్ మీ హృదయంలో మీరు భావన చేశారంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ you are standing before ishvara it makes no difference whatsoever kabatti ishwaruni bhavana cheyatamena laite photo mundena laite pratima roju poojesukune antundi grahamulu puja grahamalo ishwaruni oka altar mundu kurchuni kurchuno nilabado whatever it is be sad for 10 minutes for 15 minutes be sad however long you want to be sad be sad that sadness it becomes say yoga arjuna vishada yoga that is the beauty of vishada being a yoga in no other situation when two women to go to each other sadga iddaruga discuss cheskunar ankonde that is samsara that is not yoga that they bharya no bhakta kalisi iddaruga sadga okalotot okallu sadness discuss cheskunar ankonde it's okay that is okay that is okay it is fair enough because it is life partner that is something different but even they are advised to relate to ishvara that will be even better కాబట్టి ప్రథమాధ్యాయానికి ప్రథమ మొదటి అధ్యాయానికి అంతటి ఇంపార్టెన్స్ ఉన్నది అర్జున విషాద యోగ అర్జునుని యొక్క విషాదంలో ఉండే సౌందర్యం ఏంటంటే అది భగవాను ముందు ఆ గోడుని తన గోడుని చెప్పుకుని నన్ను ఉద్ధరించవలసినది అని ఆయన కాలమే రథోపస్థ ఉపావిషతో వచ్చి పాదాల దగ్గర కూర్చున్నాడు అంచేతనే అతని విషాదము యోగముగా తీర్చిదిద్దబడినది ये स्वथमाध्याय भाष्य दुर्देव स्वजनाभा अूतानुजिघुक्षया वैदिक्वयजुनाय शोकमोह महो दध निमग्नाय దేశా ఉపదిదేశ గుణాధికైర్హి గృహీత అనుష్ఠీయమానశ్చర్మ ప్రచయం గమ్యత సో శ్రీకృష్ణుడు ధర్మద్వయమును రెండు రకముల ధర్మమును అర్జునులకు ఉపదేశించినాడు ధర్మ భగవాన్ ధర్ భగవాన్ పైనుంచి వస్తుంది ధర్మద్వయం అర్జునాయ ఉపధి దేశ ఎటువంటి అర్జునుడు శోక మోహ మహోదౌ నిమగ్నాయ ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధించవలసినది అధికారి వ్యక్తి కోసమే కానీ మామూలుగా ఇతర సందర్భాల్లో ఎప్పుడు బోధించకూడదు దాన్ని ఏదో క్లబ్బులో పార్టీలో ఫర్ ఎ వెరైటీ లెటర్స్ అవసరం గీత డిస్కషన్ అన్నట్టుగా అలాగే బోధించకూడదు ఎప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ షుడ్ నెవర్ బిడ్డ కొంతమంది అలాంటి పొడకొట్టు కూడా చేస్తూ ఉంటారు ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్ ఇట్ ఈస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ సో యోగ్యమైనటువంటి వ్యక్తికి మాత్రమే దాన్ని బోధించాలి తర్వాత మనము అసలు గీత దగ్గరికి ఎందుకు వచ్చాము గీతాధ్యయనానికి ఎందుకు వచ్చామంటే ఈ సంసారంలో మనం జీవిస్తున్నామే కానీ సంసారము మనకి పూర్ణమైనటువంటి విశ్రాంతి మానసికమైన విశ్రాంతిని కానీ ఆ మానసికమైన సుఖాన్ని కానీ అది ఇవ్వలేకపోతుంది వీడు నా వీఆర్ నాట్ ఎంటైర్లీ కంఫర్టబుల్ విత్ ది సంసార సో ఏదో వీ వీ క్రియేట్ అ సిస్టమ్ అరౌండర్స్ ఆ సిస్టము మనకి సుఖాన్ని విశ్రాంతిని ఇస్తుందని సుఖశాంతులు కావాలి మనిషికి సుఖశాంతుల కోసం సిస్టమ్ నిర్మాణం చేసుకుంటాడు సిస్టమ్ అంటే ఏమిటి పెళ్లి చేసుకుంటాడు పిల్లల్ని కంటాడు ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు బ్యాంక్లు కట్టుకుంటాడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాడు కారు కొంటాడు షేర్లు కొంటాడు ఇది దిస్ ఈజ్ వాట్ సిస్టమ్ ఈజ్ ఈ సిస్టమ్ని ఎందుకోసం కన్స్ట్రక్ట్ ఎందుకోసం పెట్టాడంటారు ఇదంతా కష్టపడి కొంతమంది అయితే ఎలక్షన్లో పోటీ చేసే పదవి కూడా సంపాదిస్తారు ఏదోదో చేస్తారు ఈ సిస్టమ్ అంతా దేనికోసం పెట్టాడంటారు సుఖశాంతుల కోసం రైట్ అయితే సమ్వేర్ ఆన్ ది వే సమ్వేర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది పాత్ స్ ట్రాక్ సుఖశాంతుల కోసం మనం ఇది మొదలుపెట్టామనే సత్యాన్ని విస్మరిస్తాం విస్మరించి రామ్ జైఠానీలాగా రాంగ్ డైరెక్షన్లో పడిపోతాడు సో బేసిక్ ట్రూత్ని మస్తు మరిచిపోతాడు వయస్సు ఉంటే రాబం ఏంటి వివేకం ఉండాలి కదా ఆ వివేకాన్ని కోల్పోతాడు నేను నేను చెప్తున్నది మనిషి గురించి చెప్తున్నా సో సో దట్ వే డేర్ ఫోర్ వీఆర్ We seek happiness and peace of mind in the samsara, but somehow we just don't get it. Is it so? Is it not right? That is how it is. This is why we are not going to be able to do it in a fashion. We are not going to be able to do it in a fashion. We are not going to be able to do it in a fashion. We are not going to be able to do it in a fashion. అతను వచ్చి గీత క్లాస్లో కూర్చునేవాడు ఎందుకు గీత క్లాస్లో కూర్చునేవాడు అంటే ఆ సాయంకాలం టైము క్లబ్బులో ప్యాకాట్ నడుస్తూ ఉంటుంది ఇతని మనస్సు అక్కడికి లాగేస్తుంది అక్కడికి వెళ్ళాడంటే వందో రెండు వందలో ఖర్చు అయిపోతుంది విల్ లూజ్ దట్ మనీ అని ఇంటి దగ్గర భార్య రోజు ఇది ఇది పెద్ద ఆఖరికి ఆ భార్య ఏమైనా సలహా చెప్పిందంటే మీరు వెళ్ళి ఆ స్వామీజీ పాఠం చెప్తున్నారు అక్కడికి వెళ్ళి కూర్చోండి ఊరికే ఆ క్లబ్బులోకి వెళ్ళమైనా మానేస్తారు గంటన్నర టైమ్కి వెళ్ళడం టైంకి రావడం అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ది ఫెలో విల్ బీ ఇన్ ది రైట్ ట్రాక్ చెవిలో అతను మంచి మాట్లాడితే ఉపయోగపడుతున్నాను ఆ రకంగా అతను జస్ట్ టు అవాయిడ్ ఫ్రమ్ సమ్థింగ్ ఎల్స్ హీ కమ్స్ అండ్ సిట్స్ ఇన్ ది గీతా క్లాస్ అలా ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్ ఒకవేళ ఆ రకంగా వచ్చిన ది గీతాక్లాస్కి అధికారి ఎవడంటే శోక మోహ మొహోదౌ నిమగ్నాయ వాడి అధికారి శోకము మోహము మనకి సంసారికమైన వ్యామోహం ఉన్నది సంసారంలో మనకి సుఖశాంతులు లేవు ఎందుకంటే ది ది అప్రోచ్ షుడ్ బి క్లీన్ క్లియర్ ఉండాలి అవే లేదండి మాకు అంత అంటే దెన్ ప్రోబబ్లీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ కాబట్టి శోక మోహముల ఎందు నిమగ్నుడై ఉన్నటువంటి అర్జున్ అదో సముద్రం వంటిది సముద్రంలో పడ్డాడంటే ఎవడైనా పయనించే వాళ్ళైనా హెల్ప్ వచ్చి రక్షించాలి కానీ తనను తాను రక్షించుకోలేడు అదేవిధంగా ఇక్కడ కూడా అర్జునుడు శుకమోహ మహోదౌ నిమగ్నాయ అటువంటి వాడికి భగవానుడు ఉపదేశం చేశాడు సో అయితే దేనికోసం ఉపదేశం చేశాడు ఏమిటి ఆయన లాభం ఏమిటి ఎంత ప్రయోజనాన్ని పొందుతాడు ఆయనంటే స్వప్రయోజన అభావే అపి శ్రీకృష్ణునికి ఏమీ ప్రయోజనము స్వార్థమేమి దీని ఎందు లేదు అదొకటి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఆయనకి స్వార్థం ఏం లేదు అంటే చూడండి ఈ బోధించే దాంట్లో కూడా ఒక మిస్టేక్ అవుతూ ఉంటుంది ఆ మిస్టేక్ ఎలా వస్తుందంటే నాకో నలుగురు శిష్యులు ఉంటే బాగుంటుంది అని శిష్యుల వేటలో గీతా బోధని ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకునేటువంటి ప్రమాదం ఉంటుంది సమాజంలో అలా ఉండకూడదు కాబట్టి బోధిస్తున్నాము అంటే బోధిస్తూ ఉంటే మంది శిష్యులు వస్తారు పది శిష్యులుంటే మనకి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి తర్వాత భోగాలు అధికంగా అనుభవించవచ్చు ఆ సేవ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ధనాధికాన్ని అధికంగా మనం పొందవచ్చు ఒక విఐపి కింద మనం నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా మనిషికి హీ మే నాట్ బి ఏబుల్ టు డిఫైన్ హిమ్సెల్ఫ్ బట్ ఐఆమ్ డిఫైనింగ్ హౌ ఇట్ కుడ్ బి మనిషి మనస్సులో వీక్నెస్ ఎవరికి వాడు దాన్ని క్లియర్ కట్గా డిఫైన్ చేసుకోలేడు ఎవరికి వాడు డిఫైన్ చేసుకోగలిగితే ఇంకా వీక్నెస్సే కదది వన్స్ యూ నో యువర్ వీక్నెస్ ఇట్ ఈస్ నో మోర్ వీక్నెస్ ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్ ఓన్లీ ఇట్ విల్ గో యూ విల్ కాన్క్రీట్ కాబట్టి అది ఎవరికి వాడు డిఫైన్ చేసుకోలేడు ది అదర్ పర్సన్ హూ కెన్ సీ ఇట్ వాడు డిఫైన్ చేయాలి అందుకోసం నేను మీకు డిఫైన్ చేసి పెడుతున్నా కనుక పేరు ప్రఖ్యాతులు ధనము తర్వాత సోషల్ స్టేటస్ భోగములు వీటి కోసం గీతని బోధించే ప్రయత్నం కనుక ఎవరైనా చేసినట్లయితే అది సరికాదది ఇట్స్ ఎ మిస్టేక్ గీతని పాఠం చెప్పడం అనేది అది ఒక ప్రొఫెషన్ కింద కన్వర్ట్ చేయకూడదు వన్ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ అలా అయిపోతూ ఉంటుంది ఇతర గీతా పాఠములు బోధించబడును అని ఫీజ్ అలాగే పెద్ద ప్రొఫెషనల్గా బోధిస్తారు ఫైవ్ స్టార్ హోటల్లో బోధిస్తారు రిజిస్ట్రేషన్ ఫీ కట్టి బోధిస్తారు ఒక ఆయన కఠోపనిషత్తు రిజిస్ట్రేషన్ ఫీ కట్టి బోధిస్తున్నారు కఠోపనిషత్తు ఆ ఫల్ ఉపనిషత్ కఠోపనిషత్తు అంటే అది ఎలాంటి ఉపనిషత్తు వైరాగ్యపూర్ణమైన ఉపనిషత్తు యమధర్మ అసలు ఆ ఉప ఉపక్రమమే చాలా అద్భుతమైన ఉపక్రమం ప్రతి శ్లోకము కూడా మనిషిని ఊపేసేటువంటి మంత్రాలు శ్లోకాలు ఉంటాయి దాంట్లో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజ్ తీసుకుని బోధిస్తే ఇట్ ఇట్ గోస్ ఎగ్నెస్ట్ ది సాల్ట్ ఆఫ్ టీచింగ్ ఇట్ సార్ వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ కాబట్టి ప్రయోజనం మనసులో పెట్టుకోకూడదు ఏ ప్రయోజనం ఉండకూడదు బోధించడానికి ప్రయోజనం ఏమిటి బోధించడం అంటే అది గాలి పేర్చడానికి ప్రయోజనమే ఉంది అలాగే కూడా స్వప్రయోజన అభావే స్పాయింటేనియస్లీ లవింగ్లీ ఇట్ షుడ్ బి థాట్ సో ఇదంతా శంకరుడు యొక్క భాషలో మీకు అన్ని కూడా సమగ్రంగా నిరూపణ అయిపోతాయి భగవానుడికి ఏమవుతుంది ఏం ప్రయోజనం ఉందండి ఏ ప్రయోజనం లేకుండా ఆయన బోధిస్తున్నాడు అయితే మరి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా అంటే ఓకే కేవలము భూతానుజిఘృక్షయా ప్రాణులను అనుగ్రహించాలి అనే ఇచ్చా సన్నంతం అనుగ్రహీతం ఇచ్చా అనుజిఘృక్ష అవుతుంది అనుగ్రహీతం ఇచ్చా శంకరుడు సన్నంతాలను ప్రయోగించడంలో సిద్ధస్తుంది పరిపిపాలయూ అంటారు పరిపాలయతమి అనుగ్రహీతం ఇచ్చా అనుజిఘృక్ష ఈ సన్నంతాలు భాగవతంలో కూడా బాగా వస్తూ ఉంటాయి సో అనుగ్రహించాలి అనే కోరిక ఆయనకున్న కోరిక ఏమిటంటే ప్రాణులను అనుగ్రహించవలని ఈ జ్ఞానాన్ని ఈ చెప్పినట్లయితే దీంట్లో ఒక్క శ్లోకం ఒకడు పట్టుకోగలిగితే వాడు కృతార్థుడైపోతాడు గీతలో ఒక్క శ్లోకాన్ని పట్టుకుంటే కృతార్థుడే సో ఏదో శ్లోకం కూడా ఉంది ఆ రకంగా వర్ణించేది సకృద్ గీతాంభసి స్నాత గీత అనే జలంలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు అని సో ఆ దాని మహిమని వర్ణిస్తారు కనుక ప్రాణులను అనుగ్రహించటం కోసం బోధించారు మరి అర్జునుడికి ఎందుకు బోధించాడు ప్రాణులను అనుగ్రహించడం కోసం ప్రాణులకు బోధించాలి కానీ అంటే నిమిత్తీకృత్య అని ఎదురంటారు అర్జునుడు నిమిత్తం ఎవరినోహ నిమిత్తం చేసుకుని బోధించాలి ఆ సందర్భాన్ని బట్టి సో బోధించాడు తర్వాత అర్జునుడు రెండు విధాల అధికారి ఒకటి శోకమోహముల ఉన్నాడు కనుక శాంతి సుఖము ఇచ్చేటువంటి జ్ఞానము ఆ జ్ఞానాన్ని కొన్ని ఉపాయము అతనికి కావాలి ఆ రకమైన అధికారం రెండవ అధికారం ఏమిటంటే సద్గుణ సంపన్నుడు ఈ పాఠంలో నేను చెప్పినట్టే జిజ్ఞాసు చెప్పినట్టే గుర్తు సో ఎన్ని మంచి గుణాలు అవసరమో అన్నీ ఉన్నాయి కొన్ని మంచి గుణాలు ఏవో కొన్ని మంచి గుణాలు ఉండాలి కదండి మరి మరి దెబ్బలాట మనిషి రాగద్వేషాలు చాలా తీవ్రంగా గలవాడు కుటిల బుద్ధి గలవాడు వాడు గీత ఏమి పాఠం వింటాడు గీత ఏమి పాఠం చెప్తాడు ఒక పుజుబుద్ధి ఉండాలి మరీ వక్రబుద్ధి కుటిల బుద్ధి ఉన్నవాడు గీత చెప్పడానికి పనికిరాడు వినడానికి పనికిరాడు వినడానికి బోరు కొడుతుంది కూర్చోలేడు క్లాస్లో చెప్పడం ఇంకా అసలు క్వశ్చనే లేదు కనుక పవిత్రమైన హృదయం గలవాడు ఉండాలి సద్గుణ సంపన్నుడై ఉండాలి అండ్ ఎగ్జాక్ట్లీ అర్జున ఈజ్ లైక్ దాట్ అంచేతనే అర్జునుడికి చెప్పాడు ఎందుకంటే గుణాధికై గృహీత అనుష్ఠీయమాన ధర్మ ప్రచయం గమ్యతి అది కారణం ఇది కూడా ఈ వాక్యం కూడా గీతలో ఉండేటువంటి ఒకటి రెండు శ్లోకాల్లో తాత్పర్యాన్ని ఆయన అక్కడ చూపిస్తున్నారు ఎప్పుడు కూడా గుణాధికుడు గుణముల చేత అధికమైనవాడు ఇప్పుడు గుణాధికుడికి ఇంపార్టెన్స్ వయస్సులో అధికుడు ఉంటాడు అది అది ప్రధానం కాదు అనుకుంటే విలువ దానికి ఉంటుంటే కానీ ఇక్కడ ముఖ్యం కాదు ధనాధికుడు ఉంటాడు అది ముఖ్యం కాదు అధికార అధికుడు ఉంటాడు అది ముఖ్యం కాదు ప్రతిష్ట లోకంలో పేరు ప్రఖ్యాతులు అధికుడు ఉంటాడు అది ముఖ్యం కాదు గుణాధికుడు అయి ఉండదు ఆ కళ్యాణ గుణములు పవిత్రములైన గుణములు దయ ప్రేమ రుజుబుద్ధి ధర్మబుద్ధి ఇలాంటి సద్గుణములు ఏవైతే అందరికీ తెలుసున్నవే అవి అవి వాటిల్లో ఓ అడుగు ముందున్నవాడు గుణాధిపుడు అటువంటి వాళ్ళు కనుక గృహీత వాళ్ళు ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తే అనుష్ఠీయమాన స్వీకరిస్తే చాలా దాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకుని అనుష్ఠాన వేదాంతం అంటారు స్వామి వివేకానంద ప్రయోగించాడు ఆ పదాన్ని అనుష్ఠాన వేదాంతం ఆయన ప్రాక్టికల్ వేదాంతం అన్నాడు దాన్ని తెలుగులో వీళ్ళు అనుష్ఠాన వేదాంతం అని అనువదించారు చక్కటి అనువాదం చాలా గొప్ప అనువాదం ప్రాక్టికల్ వేదాంతం అంటే ఏమో ఎలా ఇంకోహి అప్పచెప్తే ఎలా చేసేవారు కానీ అనుష్ఠాన వేదాంతము అందమైన అనువాదం సో ఆ అనుష్ఠీయమానహర్మాన్ని భగవానుడి దగ్గర తెలుసుకోవాలి తెలుసుకుని దాన్ని జీవితంలోకి ప్రవేశపెట్టాలి అప్పుడు గుణాది కూడా ఆ పని చేయగలుగుతాడు ఆ విధంగా తనకైతే ప్రచయం గమష్యతి ఆ ధర్మము చాలా వృద్ధిని పొందుతుంది ప్రచయం అంటే వృద్ధి వృద్ధిని పొందుతుంది ధర్మం వృద్ధి పొందాలని శ్రీకృష్ణావతారం యొక్క లక్ష్యం అది ఎందుకంటే అవతార ప్రయోజనమే అది కాబట్టి అర్జునుడికి కనుక చెప్పినట్లయితే ఇది బాగా అభివృద్ధిలోకి పోతుంది అని మహాత్ములు అలాగే ప్రవర్తిస్తారు శ్రీరామకృష్ణ బ్రహ్మహంస కూడా వివేకానందుడికి బోధించి నీకు చెప్పేస్తే ఇంకా ప్రపంచానికి ఇది అందిపోతుంది మానవాళికి అందుతుంది అని అంటారు సో ఆ విధంగానే కాబట్టి ఒక వివేకానంద్కి చెప్పబట్టి ఆయన చేసినటువంటి బోధలు ప్రపంచంలో అందరికీ కూడా అందేవి అలాగే ఇతర సందర్భాలు కూడా అటువంటివి సో శ్రీకృష్ణార్జునుల విషయంలో కూడా అదే పరిస్థితి తర్వాత తమ్ ధర్మం భగవతాయథోపదిష్టం వేదవ్యాస భగవాన్ గీతాఖ్యై సప్తభిశ్లోకశతై ఉపనిబబంధ చక్కటి ప్రయోగాదు ధాతు ప్రయోగం సో ఆ ధర్మాన్ని తం ధర్మం వేదవ్యాస మహర్షి వేదవ్యాస భగవాన్ అంటే పూజనీయుడు పూజింపదగిన వాడు పూజ్యుడు అనకూడదు పూజ్యుడైన వేదవ్యాసుడు అనకూడదు పూజనీయుడైన వేదవ్యాసుడు అనాలి పూజ్యుడు అంటే శుద్ధ శుద్ధ అని అర్థం అది ఆ ప్రయోగం అలాగే చేయకూడదు పూజనీయుడు అది చేయాల్సి ఉంటుంది అంటే పూజ పదగిరివాడు అది ఏ ప్రత్యయం సో పూజ్యుడట్టే అర్థ పూజ్యమైన అంటే శుర్ణని అర్థం ఎనివే వేదవ్యాసుడు భగవాన్ వేదవ్యాస సర్వజ్ఞ ఆయనకు అన్ని తెలుసు ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు ఎందుకంటే వేదములను అన్నింటినీ ఎడిట్ చేశాడు ఎడాలని ఎడిట్ చేసేటంటే అదే సామాన్యమన్నమాట ఆ రోజుల్లో పది మంది అసిస్టెంట్లు పెట్టుకుని చేశాడా ఏం చేశాడు పాపం ఆయన అన్నీ ఆయనే చదువుకునే అన్నీ ఆయనే ఎడిట్ చేశాడు వన్ మ్యాన్ ఆర్మీ కింద చేశాడు ఆయన సర్వజ్ఞుడు ఆయన ఏం చేశాడంటే భగవాను ఉపదేశాన్ని ఉపనిబబంధ ఉపనిబంధము అంటే గ్రంథము అర్థం దానికి ఒక గ్రంథము ఆకారాన్ని కూర్చున్నాడు చక్కటి ఉపదేశం ఉపదేశం అలా గాలిలో ఉంది దాన్ని ఒక చోటకి చేర్చి ఒక ఆయుధం మీద అయితే తాటాకు మీద వ్రాసి దాన్ని శ్లోకరూపంగా పెడితే అందరూ కంఠస్థం చేయగలుగుతారు తేలిగ్గా గద్యం అంటే కంఠస్థం చేయటం కష్టం శ్లోకం అయితే తేలిగ ఆ విధంగా దానికి ఒక ఉపనిబంధము అంటే శ్లోకాత్మకమైన గ్రంథము ఆ వేదవ్యాస మహర్షి తీసుకొచ్చాడు అదేమీ సామాన్యమైన కృషి కాదు ఆయన సర్వజ్ఞుడు కనుకనే చేయగలిగాడు ఈ శ్లోకాలు ఆయన ఏడు వందల శ్లోకాల్లో పెట్టాడు అయితే శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాన్ని కొంచెం చలవలు పొలవలు చేర్చేడా లేకపోతే కొన్ని డ్రాప్ చేసేడా అలాంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అంటే లేదు యథోపదిష్టం ఉపదిష్టం అనతిక్రమ్య ఆయన ఎంత ఉపదేశం చేసాడో అంతే చెలవలు పొలవులు చేర్చడము లేదు చేసిన ఉపదేశంలో కొంతని దారడవడం కూడా లేదు సప్తభి శ్లోకశతై వంద శ్లోకాలు ఒక యూనిట్గా తీసుకుంటే శ్లోకశతము అలాంటివి ఏడు యూనిట్స్ అంటే ఏడు శ్లోకాలు సుమారు సుమారు ఏడు శ్లోకాలు మీరు నెంబర్ గురించి మీరు ఏమేమి చింతచేయకండి ఇది నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు హీ మేక్స్ ఎ హ్యూజ్ డీల్ అబౌట్ ఇట్ ఏమిటంటే అది ఏడు శ్లోకాలు గీతా తర్వాత శంకర శంకర భాష్యం ఏడు వందల శ్లోకాలకు ఉంది సుమారు సో ఇవి స్టాండర్డ్ కింద లెక్కేస్తారు ఎందుకంటే శంకరాచార్యులు సుమారు టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ జీవించారు ఆ సమయంలో ఉండే తాళపత్ర గ్రంథం తీసుకుని ఆయన భాష్యం రాశారు కాబట్టి ఇట్ ఈస్ అ మాన్యూ స్క్రిప్ట్ అట్లీస్ట్ ఇయర్స్ ఓల్డ్ అండ్ సో వెరీ అథెంటిక్ అని ఒక అభిప్రాయం ఒక ఆయన ఉన్నారు పెద్ద హరారిటీ చేస్తారు ఆయన ఏమంటారు గీతలో ఏడు శ్లోకాలు ఉండేవి ఇప్పుడు ఏడు లభ్యమవుతున్నాయి పదిహేను శ్లోకాలు కాలగంభంలో కలిసిపోయాయి నేను వాటిని కనిపెట్టడానికి రిసెర్చ్ చేస్తున్నాను అని ఓ ప్రసేట్మెంట్ ముందు ఇచ్చి ఏడాది అయిన తర్వాత మీకు చెప్పాను కదా నేను రీసెర్చ్ చేస్తున్నాను పదిహేను కొత్త శ్లోకాలు కనిపెట్టడానికి అని ఇవో ఇప్పుడు కనిపెట్టాను అవి ఇవే అని ఓ పదిహేను శ్లోకాలు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టారు ఎక్కడి నుంచో పట్టుకొచ్చారంటే మరో గ్రంథం నుంచి పట్టుకొచ్చానని నా అభిప్రాయం కాదు ఏదో గీతప్రతి దొరికింది గీతప్రతులు ఏవో తాళపత్ర గ్రంథాలు ఏవో ఉంటే ఓ తాళపత్ర గ్రంథం ఈ ఈ కేమెక ఈ స్టంభుల్డపా అన్ తాళపత్ర గ్రంథం మనం ఆన్ చేసినట్టు దాంట్లో ఏడు వందల ఉన్నాయి సో దాంట్లో ఈయన క్రెడిట్ ఎంతవరకు ఆ తాళపత్ర గ్రంథం ఆయన కంటబడింది మొట్టమొదటి అంతే ఆయన క్రెడిట్ అదర్వైజ్ దెర్ ఈజ్ నో అదర్ క్రెడిట్ ఇప్పుడు ఈ పదిహేను శ్లోకాలు దిసర్ దిస్ ఈజ్ మై డిస్కవరీ మోడర్న్ డిస్కవరీ భగవాన్ వేదవ్యాస్ తర్వాత మళ్ళీ నేనే ఈ మధ్యలో ఇంకెవళ్ళు లేరు అని ఈ హ్యూజ్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ ఏన్ ఇపోక్ మేకింగ్ ఈవెంట్ బట్ ఇట్ డిడ్ నాట్ జల్ ఎవళ్ళు పట్టించుకోలేరు ఎందుకంటే పండితులు ఈ పండితుల్ని కలిగించడం సాధ్య ట్రై కాదు వాళ్ళు దేవుతులు తల గలుగా అప్పచెప్పేస్తూ ఉంటారు నాలుగు శ్లోకాలు నేను కొత్తగా కనిపెట్టానంటే వాళ్ళు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది ఎవరికి తెలుస్తుందంటే ఈ నాలుగు శ్లోకాలు చేర్చుకున్నా అభ్యంతరం లేదు అవి పక్కన పెట్టినా పర్వాలేదు తెలిసిపోతూ ఉంటుంది ఇట్ ఈస్ యాజ్ సింపుల్ అస్టా కాబట్టి మీరు నెంబర్ గురించి యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ నేను ఊరికే అక్కడ నెంబర్ కనపడింది కాబట్టి మీకు ఎవరైనా కొంతమంది ఇలాంటి విషయ సమాచారం మీకు తెలిసి నా ఒపీనియన్ చెప్పేశాను సో ఇట్ ఈజ్ ఏ సెవెన్ ఆర్ సిక్స్ ఆర్ సెవెన్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఓవరాల్గా సెవెన్ హండ్రెడ్ వెర్సెస్ దాంట్లో యాభై వర్షస్ సంజయుడు ధులకరాసుడు శ్రీ అర్జునుడు వీళ్ళని తీసి పారేస్తే ఆరు వందల యాభై ఖాయంగా మిగులుతాయి శ్రీకృష్ణుని మాటలు బట్ ప్రశ్నలు కూడా టీచింగ్లో భాగమే కనుక ఓవరాల్గా ఏడు వందలు సుమారు ఏడు వందల మొత్తం మానవ జీవితానికి కావలసిన సారమంతా వచ్చేసింది ఇంకేం మిగలేదు మీరు ఏ టాపిక్ అయినా చెప్పండి నేను గీతలో కొటేషన్ చూపిస్తాను అంటే నేను చూపిస్తానంటే నేను అండర్స్టాండ్ చేశానని అభిప్రాయం కాదు so gita is like that any topic gita has the ultimate authentic opinion about it inga manaku andakante ek kavalanne so kala chakkati karadeepika karadeepika ante cheetilo kaagada pattukuni nadustunte anta telikiga meer daari kanapadutundi sakkaga mundu gallipochu so jeevithamlo gita karadeepikam anukunte chaala goppa grantham so that is how it is తర్వాత తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సారసంగ్రహభూతం దుర్విజ్ఞేయాథం అది ఇక్కడ వచ్చేసింది ఆ మాట శాస్త్రం అనే మాట తత్ ఇదం గీతాశాస్త్రం ఆ గీతాశాస్త్రం ఆ అని అలా వాడుతూ ఉంటారు సంస్కృతంలో అదొక శైలి ఆ అంటే ప్రసిద్ధమైన పైన వర్ణించిన విధంగా ప్రసిద్ధమైన ఈ అంటే మన ముందున్న గీతాశాస్త్రం ఆకి ఈకి అర్థాలవి సో ఆ ఈ గీతాశాస్త్రము గీత అనే శాస్త్రము ఎటువంటి శాస్త్రము మీకు నేను ఆల్రెడీ మనవి చేశాను కాబట్టి గీత అది శాస్త్రం శాస్త్రము అనే పదానికి అర్థం వేదము అర్థం వేదము అర్థంలో శాస్త్ర పదాన్ని వాడతారు బ్రహ్మసూత్రాల్లో మూడో సూత్రం శాస్త్రయోనిత్వా అనే సూత్రం అంటే అర్థం వేదయోనిత్వానర్థం దాన్ని శాస్త్రశబ్దానికి వేదము అని అర్థం సో ఎందుకంటే బోధించేది శాస్ శంసతి ఇది శాస్త్రం లేదా కర్మకాండల పాత్ర మీరు చూసుకుంటే శాసించేది శాస్తి ఇది శాస్త్రం సో ఈ గీత అనేది ఒక శాస్త్రము దీంట్లో శాస్తీతి శాస్త్రం పాలు తక్కువ శంసతీతి శాస్త్రం పాలే ఎక్కువ సో అక్కడక్కడ శాసించాడు కూడా కురు కర్మైవ తస్మాత్మం అని ఏవో అలాంటి మాటలు లేకపోలేదు మోస్ట్లీ నాట్ ఎన్ ఎఫర్ట్ టు పుట్ ది పర్సన్ అన్ ఎ జాబ్ ఎంత డిఫరెన్స్ అండి ఇప్పుడు మీరు ఓ ఆశ్రమానికి వెళ్ళారనుకోండి ఆశ్రమానికి వెళ్తే మీరు అక్కడ ఏమని చెప్తారంటే ఆశ్రమాల్లో మామూలుగా చెప్తూ ఉంటాం తప్పేం లేదు నేను ఓకే ఒక జనరల్ వ్యాక్ ఎనాలసిస్ చెప్తున్నాను ఆశ్రమానికి మీరు సేవ చేయవలను ఓకే నేను ఆశ్రమానికి సేవ చేస్తాను ఏం సేవ చేయమంటారు ఏం సేవ చేస్తారు మీ ప్రొఫెషన్ ఏమిటి నా ప్రొఫెషన్ ఫైనాన్స్ అయితే మా ఫైనాన్స్ అకౌంట్స్ మీరు చూడండి లేదంటే నా ప్రొఫెషన్ నేను లైబ్రేరియన్గా రిటైర్ అయ్యా అయితే మా లైబ్రరీ మీరు డెవలప్ చేయండి సో ఈ విధంగా you uh, know okay so here the ashram is putting you on a job whereas mukhyanga maa ashramal lo swami dayananda saraswati gar ashramal lo we also put people on job edo banda job vichichukodam unnadi alago untundi but emphasis is not that emphasis is said entante educating the person సో అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఆల్సో ఆ కాంటెక్స్ట్ని బట్టి ఏదో కొంత సేవ అందివ్వటం అవసరం లేకపోతే సేవ లేకపోతే కష్టం సేవ అవసరం నడవాలంటే బట్ ది ఎంఫోసిస్ ఈజ్ నాట్ ఆర్ సేవ ది ఎంఫో ఇప్పుడు సపోజ్ మీలో ఇద్దరు విద్యార్థులను ముగ్గురు విద్యార్థుల్లో దీని మెయింటెనెన్స్కి ఫుల్ టైమ్ జాబ్ కింద మీకు అప్పచెప్పేసామనుకోండి మీరు మీరు ఉద్యోగం పూర్తి చేసుకుని వచ్చి దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అంతే ఇంకా అంత ఇంజింకే ఉండదు ఊరికే అప్పుడప్పుడు స్వామీజీ ఒక దండం పెడుతూ ఉంటారు అప్పుడు దాంట్లో ఏమవుతుందంటే యు ఆర్ పుట్ ఆన్ ఎ జాబ్ దేర్ టైంస్ బట్ దట్ ఆల్సో విల్ బి దేర్ బట్ ఆ ఎన్ఫోసిస్ ఉందా అలా ఉందా ఎన్ఫోసిస్ నో ఇట్స్ నాట్ లైక్ దాట్ ది ఎంటైర్ ఎన్ఫోసిస్ ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్ సో ఆ సినిమానికి మనం వెళ్ళామంటే మన అంటే మన నాలెడ్జ్ జీవితాన్ని గురించి మనకు ఉండే అవగాహన పెరగాలి అది ఆశ్రమం యొక్క లక్షణం అలా ఉండాలి అంతేగాని ప్రతి మనిషిని ఓ పని ఓ పనిలో పెడుతూ ఉండడం డాక్టర్ అయితే నువ్వు వైద్యాలు చేస్తూ ఉండడం ఫైనాన్స్ వాడైతే నువ్వు ఫైనాన్స్ చూడు ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ పనులు మీరు ఏం చేయగలరో చెప్పండి మేము దానికి వీ హ్యావ్ ఏ వర్క్ ఫర్ ఏంటి వర్క్ లేకపోతే క్రియేట్ చేస్తాం ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం సో ఆ విధంగా ఇట్ ఈస్ ఎంటైర్ ఎంఫోసిస్ ఆ చేసినట్లయితే పాపం మనుషులు వాళ్ళకి గ్రోత్ ఉండదు ఎంతో సేవ చేసేస్తారు వాళ్ళ సమయాన్నంతని ప్రైమ్ టైమ్ ఇచ్చేసి సేవ చేసేస్తారు వాళ్ళ దగ్గర ఉండే ధనాన్నంతా కూడా తీసుకెళ్ళి సమర్పిస్తారు వాట్ దే గెట్ ఇన్ ఇన్ రిటర్న్ ఇస్ వెరీ మినిమమ్ దీనికి సమ్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నేను కూడా కొంత సేవ చేశాను అనే ఈ పుణ్యం నన్ను పరలోకంలో ఉద్ధరిస్తుంది ఏదో యజ్ఞం చేసే స్వర్గ ఇంచుమించు సంథింగ్ లైక్ దాట్ అలా ఆలయంలో ఆగిపోకూడదు యూ డ్ గో బియాడ్ దాట్ పర్సన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ సో గీతాస్త్రం ఇది ఎటువంటి sangraha అంటే సమస్త వేదార్థసార సంగ్రహభూతం దుర్విజ్ఞేయాథం వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణముద పూర్ణమిద పూర్ణా పూర్ణము దూర్ణస్ పూర్ణమా రాయ పూర్ణమే వాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి వెంటనే లేవద్దు